స్వరూపము వీడిది కర్తా భోక్త కాదు వీడు అజుడు అద్వితీయుడు ఆత్మస్వరూపుడు వీడికి కారణం అనేది వేరే ఏమీ లేదు ఇది అప్పు అక్కడ భాష్యను చూసి నేను మేము చెప్తున్నా సో ఏతదుమం సత్యం సో ఇది ఉత్తమోత్తమైన సత్యము అంటే కర్మకాండ ఉపాసనా దాటి జ్ఞానకాండలోకి వచ్చే తేల్చినటువంటి పరమసత్యము సత్యానా ఉత్తమం సత్యం ఎత్ర కించిన్న జాయతే సత్యస్వరూపమైన పరబ్రహ్మయందు ఏది కూడా అణుమాత్రమైనా కూడా పుట్టుట గిట్టుట అనేవి లేవు నాయతే ఇది ఇది పరమార్థము అని అక్కడ భాష్యకారులు రాశారు అదే విషయాన్ని ఇక్కడ మళ్ళీ మనం చూస్తూ ఉన్నాము ఇప్పుడు దీంట్లో విశేషం ఏమంటే పుట్టినాడు నేను పుట్టినాను అనేది ఒక మనస్సు యొక్క ఒక భావం మనస్సు యొక్క దేహం చెప్పదు నేను పుట్టాను అని దేహం చెప్పదు మనస్సు విలీనపై సంకల్పరహిత స్థితిలో శుద్ధ చిద్రూపంగా ఉన్నప్పుడు ఆ శుద్ధ చిద్రూపం కూడా నేను పుట్టాను అందు మనస్సు యొక్క స్పందన నడుస్తున్న సమయంలోనే నేను పుట్టాను అనేటువంటి ఒక భావము దృఢంగా మనకి అనుభవానికి వస్తూ ఉంటుంది మీరు మనస్సు చెప్పేటువంటి భావము ఏదీ కూడా యథార్థంగా స్వీకరించరాదు ఎందుకంటే మనస్సులో ఏ భావమైనా కూడా అంతకుముందు దాని ఎందు నిక్షిప్తమైన సంస్కారం నుంచి పుట్టుకొస్తుంది ఏ భావమైనా ఆ సంస్కారం నిక్షిప్తం చేయాలి అప్పుడే పుట్టుకొస్తుంది ఇప్పుడు ఒకడు అహం బ్రాహ్మణ అంటాడు వాడు పుట్టినప్పుడు అహం బ్రాహ్మణ అనే అభిమానం ఉంటుందా ఉండదు పెరుగుతున్నప్పుడు కూడా ఉండదు ఆ తర్వాత క్రమంగా తల్లిదండ్రులు వాని ఎందు ఆ అభిమానాన్ని నిక్షేపిస్తారు ఫర్ వాట్ ఎవర్ రేజర్ ఐమ్ నాట్ సేజ్ వీల్ ఆర్ బ్యాడ్ అని నేను ఆ అభిమానాన్ని నిక్షేపిస్తారు ఒకప్పుడు దేని మీద ఇట్ క్వైట్ ఆప్షన్ దర్ ఈస్ అలాట్ అ బ్యాడ్ ఎడిట్ వాట్ ఎవర్ సో ఇట్ ఈస్ నాట్ ది గుడ్ బ్యాడ్ థింగ్ అభిమానాన్ని నిక్షేపిస్తారు ఒకసారి అభిమానము నిక్షిప్తమైతే అప్పుడు దాని నుంచి ఒక భావం పుడుతుంది ఏమని అహం బ్రాహ్మణ అని భావం పుడుతుంది కాబట్టి అంతకుముందు నిక్షిప్తమైనది అని సూచిస్తూ అని ప్రూవ్ చేస్తుంది తప్ప అంతకుమించి అది ఏదీ ప్రూవ్ చేయదు కనుక మనస్సులో ఉదయించే భావము నేను పుట్టాను అనేటువంటి భావం ఏదైతే కలదో అది ఒక భావన ఒక ఒక ఐడియా తప్ప మరేమీ కాదు మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే మనస్సులో అలా పైకి వచ్చి మళ్ళీ కిందకి విలీనమవుతూ ఉండేటువంటి అలా తరంగాలు వచ్చి మళ్ళీ పోతూ ఉంటాయి ఆ రకంగా మనస్సులో ఉదయిస్తూ ఉన్నాయో అవి ఏవీ యథార్థం కాదు ఏ ఒక్కటి యథార్థం కాదు మనస్సు కనుక ఒక్క భావాన్ని ప్రకటిస్తే అది సత్యమవుతుంది అదేమిటంటే నేను సత్యమును ఎరుగను ఐ డు నాట్ నో ద ట్రూత్ అని మీరు మనస్సుతోటి భావన చేస్తే దట్ ఈస్ ది ఓన్లీ ట్రూత్ ఓన్లీ ట్రూత్ మనస్సుతోటి మీరు భావించగలిగిన ఏకైక సత్యం ఏమిటంటే నేను సత్యమును ఎరుంగను అది ఒక్కటే మనస్సుతో భావించగలిగిన యథార్థం అదొక్కటే మీరు సత్యంగా స్వీకరించాల్సి ఉంటుంది అంతకుమించి ఇంకా ఏది సత్యం కాదు ఉదాహరణకి నేను పుట్టాను అది సత్యం కాదు నేను మరణిస్తాను అది సత్యం కాదు సో పుట్టుట అనే ఒక భావము ఒక ఐడియా పుట్టింది అంటే మరణము అనే ఒక ఐడియా నేను ఒక ఐడియా తప్ప ఐడియా భిన్నంగా ఒక భావన భిన్నంగా మృత్యు అనేది ఏదీ లేదు ఈ పుట్టుక మృత్యు మరణము అనేవి కేవలము భావరూపములు రూపములు తప్ప మీ స్వరూపంతో వాటికి ఏమీ సంబంధం లేదు మీరేం చేస్తున్నారు మనస్సులో పుట్టేటువంటి ఒకనొక భావనతో తాదాత్మ్యాన్ని చెందడం ద్వారా నేను పుట్టాను నేను గిట్టుతాను అని మనిషి మర్త్యుడైపోతున్నాడు అంటే మరణించే స్వభావము కలవాడు అవుతున్నాడు సో ఎలా సినిమాలో ఉన్నదంతా ప్రకాశం మాత్రమే అదే రకంగా ఇక్కడ నా స్వరూపం కూడా చైతన్యం మాత్రమే ఆ చైతన్యం యొక్క స్పందనందే నేను అనే పరిచ్ఛిన్న జీవభావము ఆ జీవుడు పుట్టేటువంటి ప్రపంచంలో పుట్టేడని ప్రపంచం కూడా ఆ చైతన్యము స్పందనే ఆ ప్రపంచంలో తాను పుట్టడం ఆ ప్రపంచం నుంచి తాను మరణించి నిష్క్రమించడం అనే భావనతోటి జీవిస్తూ ఉండటము నేను మరణించి ఈ ప్రపంచం నుంచి నిష్క్రమిస్తాను ఇంకో ప్రపంచానికి పోతాను అని భావిస్తూ జీవిస్తూ ఉండటము ఇదంతా కూడా సినిమా వలె మిథ్య తప్ప దాంట్లో వాస్తవికత ఏమీ లేదు మీరు ధ్యానం చేస్తూ మననం చేస్తూ శాస్త్రాన్ని జాగ్రత్తగా లోతుగా మీరు పరిశీలించడం అభ్యాసం చేసినట్లయితే నామరూపములన్నీ కూడా నామరూపాలు ఎన్నైతే ఉన్నాయో అన్నీ కూడా నామరూపములు అంటే సుబ్బారావు రామారావు అవి ఎలాగూ నామరూపాలే నామం పేరు కదా ఘటము పఠము అవి నామరూపాలు ఇవి అవి ఫిజికల్ ఫామ్స్ ఫిజికల్ ఫామ్ ఉంటుంది అనుకోనే ఉంటుంది కొండ నది గోడ ఇల్లు ఇవన్నీ నామరూపాలు అంతేకాదు మెంటల్ ఫామ్స్ ఉంటాయి భార్య భర్త కొడుకు కూతురు ఇవన్నీ మెంటల్ ఫామ్స్ ఫిజికల్ ఫామ్స్ కాదు ఫిజికల్ ఫామ్ అంటే మనిషి జరాయుజ అండజ అవి ఫిజికల్ ఫామ్స్ సో ఆ ఫిజికల్ ఫామ్స్ ఏం కుల మత వర్ణ వర్గ బంధ సంబంధ రిలేషన్షిప్స్ ఇవన్నీ కూడా మెంటల్ ఫామ్స్ మెంటల్ ఐడియాస్ నేను ఫలానా మతం ఇట్స్ అ మెంటల్ ఐడియా ఇదంతా నామరూపాలు మత భావన అదొక నామరూపం సో మెంటల్ నేమ్స్ అండ్ ఫామ్స్ సో ఇవన్నీ కూడా ఒక సముద్రంలో అలా పైకి అలళ్ళు లేచి మళ్ళీ విరిగిపోయి పడిపోతూ ఉంటాయి ఆ రకంగా ఈ మెంటల్ ఫామ్స్ అన్నీ కూడా పైకి లేస్తూ మళ్ళీ పడిపోతూ ఉంటాయి నేను సముద్రము వంటి చైతన్యమునది అంతఃసముద్రహాన్ని బయట ఎలా అయితే ఆకాశము సముద్రము వలే విస్తరించి ఉన్నదో లోపల జ్ఞానరూపమైన ఆకాశము చిదాకాశము దేశకాలముల యొక్క పరిచ్ఛేదములకు అతీతంగా విస్తరించి ఉన్నది ఆ చిదాకాశమునందు అంటే ఎరుక అనే ఆకాశమునందు ఈ అలలు వలె ఈ నామరూపములన్నీ కూడా ఉదయించి అస్తమిస్తూ ఉంటాయి సో ఈ రకంగా ఆ చైతన్యాకాశంలో ఏర్పడేటువంటి చలనం కారణంగా ఈ జగత్ అనేది ఎప్పటికప్పుడు అది క్రియేట్ అవుతూ ఉంటుంది ఏ రోజు రోజు ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా ఈ జగత్తు అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది అంచేతనే ఈరోజు పొద్దున్న మనం సృష్టించుకున్న జగత్తులో నిన్నటి మెమొరీ కారణంగా నిన్నటి అంశాలన్నీ ఉంటాయి కానీ కొన్ని నిన్నటి అంశాలు జారిపోతాయి మరికొన్ని కొత్త అంశాలు జత జూలుతాయి ఆ రకంగా ఏ మనం జగత్తుని క్రియేట్ చేసుకుంటూ ఉంటాం మనస్సు యొక్క చలనంచేత మీరు మనస్సు యొక్క చలనాన్ని ఆపి చూడండి వెంటనే జగత్ అనేది ఏమీ లేదు అని మీకు స్పష్టమైంది కాబట్టి ఏతత్తదుత్తమం సత్యం ఎత్ర కించిన్న ఏ సత్యముదైతే ఏ ఎత్ర అంటే ప్రత్యేక భిన్నే బ్రహ్మణి ఆత్మకంటే భిన్నము కాని అద్వయ ఆత్మస్వ అయిన పరమాత్మయందు ఏదీ తుట్టలేదు ఏది విట్టుటలేదు వ్యవహార సత్య విషయ జీవానా జన్మ మరణాది స్వప్నాది జీవవత్ ఇప్పుడు వ్యవహార సత్య విషయ జీవానాం ఇప్పుడు మనం లోక వ్యవహారం ఉన్నది ఈ లోక వ్యవహారము సత్యము అని మనం స్వీకరిస్తాం ఈ సత్యంలో విషయము అయ్యే అంటే సత్యంలో ఆబ్జెక్ట్గా ఉండేది ఎవరు జీవులు నేను ఒక జీవుణ్ణి మిగిలిన వాళ్ళందరూ జీవులు ఈ జీవుల్లో కొందరు నావాళ్ళు కొందరు పరాయి వాళ్ళు ఒకప్పుడు మనుషులే నావాళ్ళు పరాయి వాళ్ళు కానక్కర్లా పశుపక్ష్యాతులు కూడా ఈ కుక్కను పెంచుకునే వాళ్ళు ఉన్నారనుకోండి ఇప్పుడు హైదరాబాదులో ఎన్ని కుక్కలు ఉంటాయి చాలా కుక్కలు ఉంటాయి ఉంటాయి మనుషులు నన్ను ఉండకపోయినా యాభై లక్షల మంది మనుషులు ఉంటే ఓ లక్ష కుక్కలు ఉంటాయి ఈ లక్ష కుక్కలలో ఒక్క కుక్క మా కుక్క సునీతా కుక్కలన్నీ మావి కావు అని ఆ రకంగా వాపి సో ఈ రకంగా జీవులలో కొన్ని జీవులు మనుషులే కనక్కర్లేదు ఈ రకంగా వ్యవహార ఇదంతా వ్యవహారం ఈ వ్యవహారంలో ఇవన్నీ సత్యం ఈ జీవులందరూ వీళ్ళందరూ పుట్టారు మరణించారు అని మనం అనుకుంటూ ఉంటాం ఇదంతా కూడా స్వప్న వ్యవహారము వంటిది స్వప్నంలో జీవులు ఆది శబ్దం చేత మాయా అంటే ఇంద్రజాల ఐంద్రజాలికుడు కల్పించిన ఇంద్రజీల ఇంద్రజాల వ్యవహారము వంటిది ఇంద్రజాలం అదో వ్యవహారం ఒక గంట రెండు గంటలో ఉంటుంది ఆ వ్యవహారంలో పుడుతూ ఉంటారు విత్తుతూ ఉంటారు అలాంటిది నిర్మితక వ్యవహారము వంటిది అంతకుమించి దాంట్లో యథార్థత ఏది ఏది లేదు మరి ఇది ఏది సత్యం కాకపోతే ఉత్తమోత్తమైన సత్యం ఏమిటంటారు ఉత్తమంతో పరమార్థ సత్యం ఉత్తమము సత్యం ఉత్తమమైన సత్యము అంటే అర్థం ఏ తెలుసిన పరమార్థ సత్యము అంటే ఉన్నది ఏదో అది ఏ పరమార్థం అది ఏ సత్యం నా కష్టిత్ జాయతే జీవ ఇది అది పరమసత్యం ఏ జీవుడు కూడా పుట్టుటలేదు అదే పరమసత్యం ఉన్యత్ అంటే ఆ శ్లోకంలో ఇంకంతకంట ఇప్పుడు చెప్పాల్సిందేమీ లేదు ఇతర విషయాలని ఇంతకుముందు చెప్పడమైనది వెళ్తున్నారు అన్యతో ఉక్తార్థం ఒకటి ఆ ప్రకరణానికి వెళ్ళి మీరు చూస్తుంది చిత్తస్పందితమే వేదం గ్రాహ్య గ్రాహకవద్వయం చిత్తం నిర్విషయం నిత్యం అసంగతేన కీర్తితం ఇక్కడ ఇక్కడి నుంచి శ్లోకం నుంచి ఒక విలక్షణమైన ప్రతిపాదన ఒకటి షు ప్రారంభమవుతోంది అదేమంటే చితు చిత్తము చితు అంటే శుద్ధ చైతన్యం తెలివి ఆ తెలివిలో వచ్చిన స్పందనకే చిత్తము అని పేరు అంతే కదా చిత్ చిత్తం ఇప్పుడు సినిమా చూస్తూ ఉంటారు మీరు సినిమా తెరమే ఏమిటి ఆ సినిమా ఏమిటది మూవీ అంటారో అది ఏమిటది అంటే ప్రకాశమునందు ఆ ఫిలిం యొక్క కదలిక ప్రకాశం అలా ఉంటుంది ప్రకాశం ఎక్కడికి కదలదు ఇప్పుడు ప్రాజెక్టర్ ఉంటుంది ఇలా నాలుగు కాళ్ళ మీద నిలబడి చాలా హెవీ మెషిన్ అది నాలుగు కాళ్ళ మీద ఉంటుంది ఇలా పెద్ద ఉడిపిలాగా ఉంటుంది దానికి లోపల ఎలక్ట్రిసిటీ బల్బ్ థౌజండ్ క్యాండల్ బల్బ్ ఉంటుంది వెరీ హెవీ ఆ బల్బు వేడెక్కిపోతూ ఉంటే దాన్ని కూల్ చేయడానికి ఫ్యాన్స్ ఇవే ఇవే ఉంటాయి ఏ ఉంటాయి ఇలాంటివన్నీ ఉంటాయి దానికి లెన్స్లు ఉంటాయి అది ప్రాజెక్టర్ అది అది ఇటు అటు పరుగులు తీయదు ఈ సినిమాలో కదా అది కూడా పరిగెడుతుంది అదేం పరిగెడుతుందో అలా స్థిరంగా ఉంటుంది అది ప్రకాశాన్ని విరజిమ్ముతుంది ఆ ప్రకాశం స్థిరంగా ఉంటుంది ఈ ఫిలిం కదుతో మీకు సినిమా కనపడుతుంది కాబట్టి ప్రకాశము దీపప్రకాశమునకు ఫిలిం యొక్క కదలికని జతగూరిస్తే మీకేమొచ్చింది ఈ సినిమా వచ్చింది సినిమాలోంచి ఫిలిం ప్రకాశాన్ని మైనస్ చేస్తే ఏం మిగులుతుంది దీప ప్రకాశమే మిగులుతుంది అదేవిధంగా మీరు చిత్తాన్ని తీసుకోండి చిత్తం ఉన్నది కదా మీతో ఎప్పుడూ అలాగా ఏదో ఒక సంకల్పాలని చేస్తూనే చిత్తం ఆ చిత్తం తీసుకోండి దాని నుంచి సంకల్పం అంటే కదలిక ఆ సంకల్పాన్ని మీరు మైనస్ చేసి అదే అభ్యాసం ఎప్పుడైతే చిత్తం నుంచి సంకల్పం తీసేసామో అప్పుడు ఆ చిత్తానికి ఒక పేరు ఉంది నిర్విషయం చిత్తం విషయములు లేని విషయం అంటే శబ్దస్పర్శ రూపాది భావనలు అంటే సంకల్పములు థాట్స్ లేనటువంటి చిత్తము నిర్విషయం చిత్తం ఆ నిర్విషయ చిత్తమే పరమాత్మ అదివే పరబ్రహ్మ అని ప్రతిపాదన ఇక్కడి అధ్యతన ఇక్కడ మీరు చూడండి సినిమా ఉంది సినిమా వాస్తవంలో ప్రకాశమే సినిమాలో నుండి ఆ ఫిలిం వా కల్పించినటువంటి నామరూపాలను అన్నింటినీ తీసేస్తే కదలికనంతమీ తీసేస్తే అక్కడ ఉండేది ప్రకాశమే అలాగే చిత్తము నుండి ఈ స్పందన తీసేయటం స్పందన తీసేయటం అంటే స్పందన వల్ల భాషించేటువంటి నామరూపాలని తీసేయడం ఉన్నా స్పందన తీసేయడం ఒకటే అది రెండు కాదు అది స్పందన ముందు తీసేయటం తర్వాత నామరూపాలు తీసేయటం అలా ఏముండదు స్పందన లేకుండానే నామరూపాలు మాయమైపోతాయి పోతాయి అంతే అప్పుడు ఇంక మిగిలినది బ్రహ్మయే ఇది ఒక సంగతి ఒకటి అంటే ఏమనొచ్చు మనం చిత్తమే నిర్విషయమై పరమాత్మ యగును అని చెప్పచ్చు నెంబర్ టూ ఇప్పుడు ఆ శ్లోకంలో ఉన్న సారం అంత అని చెప్పేస్తుంది సో దట్ భాష్యండి కూడా తెలుగుగా ముందుకు వెళ్ళిపోతుంది రెండవది ఏమిటంటే ఇప్పుడు ఈ ప్రాజెక్టర్ కాంతి నుండి ప్రకాశించినప్పుడు మీకు ఫిలిం నడుస్తూ సినిమా తెర మీకు రసాలన్నీ పుడుతూ ఉంటాయి శృంగార రసం ముంద సినిమా అనగానే శృంగార రసం శృంగార రసంలో ఈ విలన్ వస్తాడు విలన్ వచ్చి వాడు విప్రలంభాన్ని కల్పిస్తాడు వీలన్న ఎవరంటే నాయకుడకు నాయకునికి నాయకులకు మధ్యన వియోగాన్ని వాడు కలిగిస్తాడు వియోగాన్ని కలిగిస్తాడు ఏదో చేస్తాడు ఏదో మతలం పెట్టి మొత్తానికి వాళ్ళిద్దరు విడిపోయిట్లే చేస్తాడు వాళ్ళు విడిపోయిన వెంటనే దుఃఖానుభవం ప్రారంభం ఆ దుఃఖానికి కరుణరసము అని పేరు ఆ తర్వాత ఈ నాయకుడు వెళ్ళి యుద్ధం చేస్తాడు దానికి వేర రసము అని ఆ యుద్ధంలో రక్తపాతము అవే ఉంటాయి దానికి బీభత్స రసము అని ఈ నాయిక అలా భయపడిపోయి బెండబెట్టేసుకుని భయపడిపోతూ ఉంటుంది దానికి భయానక రసము అని పేరు సో ఈ రకంగా ఇంకా అన్ని రసాలు ఆ సినిమా తెర మీద పుడుతూ ఉంటాయి ఏమండి ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏమిటంటే ఈ రసములన్నీ కూడా సుఖ ఉంటాయి శృంగార రసము సుఖరూపంగా ఉంటుంది మొత్తానికి అక్కడ ఇప్పుడు ఆ సినిమా తన మీద మీకు కనపడేటువంటి సుఖదుఖాలు కానీ ఈ శృంగారము కరుణము ఇత్యాది రసాలు కానీ ఆ దీపకాంతికి సంక్రమిస్తాయా దీప ప్రకాశములందు శృంగారభూములైన రసములు ఉండవు మంచివాడు నాయకుడు చెడ్డవాడు వీడు కలనాయక్ అంటే ప్రతి నాయకుడు అనే మంచి చెడ్డల ద్వంద్వలు ఉండవు తర్వాత రాగద్వేషాలు ఉంటాయి నాయిక నాయకుణ్ణి ప్రేమిస్తుంది ప్రతి నాయకుణ్ణి ద్వేషిస్తుంది అటువంటి రాగద్వేషాలు ఆ దీప ప్రకాశము నుండి ఉండవు పైగా సుఖ దుఃఖములు పుణ్య పాపములు ఇవి ఏమీ కూడా ఆ దీప ఉండవు అన్నీ సినిమా ఉన్నట్టు కనబడతాయి కానీ ఏది కూడా దీపప్రకాశానికి సంక్రమించదు లేపము కలుగదు కాబట్టి దీపప్రకాశాన్ని మనం ఏమని వర్ణించవచ్చు అసంగము అది సంగతి దానికోసం ఈ కథ అంతా దీపప్రకాశము అసంగము అలాగే మీరు చిత్రాంతో ప్రారంభించండి చిత్రంలో పుణ్యపాపములు ధర్మాధర్మములు సుఖ దుఃఖములు శత్రుమిత్రులు రాగద్వేషములు తర్వాత శృంగార కరుణములు అన్ని అన్నీ ఉంటాయి చిత్రంలో అన్ని ద్వంద్వాలు ఉంటాయి శత్రుమిత్రులు స్వాపద అన్నీ ఉంటాయి ఇప్పుడు మీరు ఆ చిత్తాన్ని నిర్విషయం చేసి పారే దాని నుంచి విషయం లేకుండగా సంకల్పరహిత స్థితికి తీసుకెళ్ళిపోతే అప్పుడు అదే చిత్తము పరమాత్మ అయిపోతుంది నిర్విషయం చిత్తమేమో పరబ్రహ్మ ఆ చిత్తమే పరమాత్మ అయిపోతుంది ఆ పరమాత్మయంలో ఈ ద్వంద్వములు ఏవీ ఉండవు అంటే అర్థమేమిటి నిర్విషయమైన చిత్తమే పరమాత్మ అని నెంబర్ వన్ నెంబర్ టూ ఆ నిర్విషయ చిత్త రూపుడైన పరమాత్మ అసంగుడు ఇది రెండో విషయం అదే ఆ శ్లోకంలో ప్రతిపాదన గ్రాహ్య గ్రాహకవద్ ద్వయం గ్రాహ్యము గ్రాహకము అంటే గ్రాహ్యము అంటే ద దృశ్యము గ్రాహకము అంటే దృక్ అటువంటి ఈ విధంగా విడిపోయి ఉన్నటువంటి ఈ మొత్తం ద్వైతం ఏదైతే కలదో ఇదం ఈ ద్వైతం ఏదైతే కలదో అంటే చిత్రం ఏంటంటే ఈగో ద సీయర్ ద సీన్ both are objects not only బోథన్ ఆబ్జెక్ట్స్ నాట్ ఓన్లీ ది సీన్ ఈస్ ది ఆబ్జెక్ట్ బట్ ఆల్సో ది సీయర్ ఈజ్ ఆల్సో ఆబ్జెక్ట్ అంచేతనే ఇదం ఇదం గ్రాహ్య గ్రాహకవత్ ద్వయం గ్రాహ్య గ్రాహక రూపంగా విరిగి మొక్కలై ఉన్నటువంటి ఈ ద్వైతము మొత్తం ఏదైతే దృశ్యంగా chitta అది చిత్తస్పందితమేవా కేవలము చిత్తము యొక్క స్పందన మాత్రమే చిత్తము యొక్క స్పందన అంటే చిత్తము కదలి అది వికారాన్ని పొంది పరిణామాన్ని చెంది అవి పుట్టేయి అనుకోకూడదు ఇక్కడ పరిణామం చెంది పుట్టిదేమీ లేదు అంతా కూడా వివర్తమే వివర్తము అంటే అక్కడ లేనిది ఉన్నట్టు కనపడమే విపరీత వర్తనమే వివర్తము అనబడుతుంది కాబట్టి ఆ ఆత్మ చైతన్యమునందు లేనివి కనపడుతాయే తప్ప పరిణామం ఏది లేదు కాబట్టి దీన్ని చిద్వివర్తము అంటారు చిత్తస్పందన అంటే ఆ చిత్తునందు ఎరుకయందు వివర్తము అంటే ఎరుకయందు లేనివి ఉన్నట్లుగా గోచరించుగా అంత గురించి ఈ ద్వైతమునకు వాస్తవికత ఏమీ లేదు అటువంటి చిత్తమునందు ఈ ద్వైతం భాషిస్తోంది కదా ఆ ద్వైతం యథార్థంగా ఉందండి లేదు యథార్థంగా లేదు ఉన్నట్లు కనపడ్డమే యథార్థంగా ఏమీ లేదు అటువంటి నిర్విషయం చిత్తం విషయములు లేని చిత్తము అంటే సంకల్పరహితమైన చిత్తము అంటే పరమాత్మ నిత్యం కాలమునకు అతీతమైనది సంకల్పాలు పుడుతూ ఉంటాయి పుడుతూ ఉంటాయి తప్ప నిర్విషయమైన చిత్తము పుట్టడం ఉండదు గిట్టడం ఉండదు అంటే కాలమునకు అతీతంగా ఉంటుంది కాబట్టి నిత్యము కాలపరిచ్ఛిన్నము కాదు అసంగం ంగము కాదు అని కీర్తింపబడినదినా అందుచేత ఆ విధంగా తీర్తింపబడినది అదే శ్లోకం ఇప్పుడు చిత్తం నిర్విషయం అదే పరమాత్మ అని మనం ఆ ప్రతిపాదనతో ముందుకు సాగుతున్నాము ఈ ప్రతిపాదనని బాగా అనుభవానికి తెచ్చుకోవటానికి మనం కొంత తయారీ తర్ఫీది ఇవ్వాల్సి ఉంటుంది మనస్సుకు మనస్సు ఏ రకంగా ప్రవర్తిస్తుందంటే దాని మూమెంట్ ఎలా ఉంటుందంటే ఏది నామరూపములు గలదియో అదియే యథార్థము అనే దృష్టితో మనస్సు ముందుకు పోతూ ఉంటుంది అంతా రివర్స్ నామరూపాలు ఉండాలి కంటికి కనబడుతూ ఉంటే నామరూపాలు ఉన్నట్టు కంటికి కనబడుతూ ఉండాలి అంటే రూపం ఉంది రూపాన్ని సో ఏది నామరూపములు గలదియో అదియే యథార్థము అని మనిషి అనుకుంటూ ఎంతకాలం అయితే నామరూపములు గలది ఏ వాస్తవంగా ఉన్నది అని వీడు అనుకుంటాడో అంతవరకు వాడికి పరమాత్మ అనుభవానికి రానే రాదు ఎందుకంటే పరమాత్మ మీద నామరూపాలు ఉండవు నిర్విషయం చిత్తం నామరూపాలని పూర్తిగా డ్రైన్ చేసేయాలి చిత్తాన్ని అప్పుడు పరమాత్మ ప్రకాశిస్తుంది అది ఎలా కుదురుతుందండి నామరూపములు ఏది గలదియో అది ఏ సత్యం అని మీరు అనుకుంటూ ఉంటే డ్రైన్ చేసేయండి ఇవి ఎంటీవి నామరూపా మైండ్ అనేది ఎలా పుడుతుంది అది వాడు సత్యమని భ్రమపడుతూ ఉంటాయి కాబట్టి మీరు ఏం తెలుసుకోవాలంటే నామరూపములన్నవి అవి యథార్థం కాదండి అవి గుల్లా గుళ్ళంటే లోపల ఏం లేదని అర్థం గుళ్ళంట గుల్ల లోపలే ఉండదు ఏదో ఏదో పండులా కనపడుతుంది ఇదేదో ఉంది బాగుంది అని చెప్పి తీసుకుని ఇలా చూస్తే లోపలే ఉండదు దాంట్లో సబ్స్టెన్స్ ఏమి ఉండదు ఈ నామరూపములు అటువంటిది దాంట్లో సబ్స్టెన్స్ ఏమి హాలో షెల్స్ దాంట్లో కంటెంట్ ఏమీ ఉండదు సో ఏది సత్యమో ఆ పరమాత్మ నామమునకు అతీతమైన నామం ఉండదు సో అనామ నామాతీతు అలాగే రూపమునకు అతీతమైనది అది పరమాత్మ ప్యూర్ లైట్ ఆఫ్ అవేర్నెస్ ప్యూర్ లైక్ ఆఫ్ అవేర్నెస్ అంటే ఆ ఎరుక తెలివి చైతన్య ప్రకాశం శుద్ధమైన చైతన్య ప్రకాశం అది దానికి నామరూపాలే ఉండవు ఆ తర్వాత అక్కడి నుంచే ఈ జీవశక్తి ప్రాణశక్తి కూడా అక్కడి కాబట్టి ప్రాణశ ఆత్మ చైతన్యం నుంచి శుద్ధ చైతన్య ప్రకాశము దాని నుండి ప్రాణశక్తి ఆవిర్భవించి అప్పుడు ఆ ప్రాణశక్తి నుండి మనస్సు ఇంద్రియాలు పనిచేసి అప్పుడు నామరూపాలు వస్తాయి అంతవరకు నామరూపాలకు అసలు ప్రమేయమే కాబట్టి ఆ శుద్ధ చైతన్య ప్రకాశము అది నామరూపములుగా అతీతమైనది అనామము అరూపము అది మీ మీరు ఆ ఇన్నర్ డీప్ సైలెన్స్ నిర్విషయం చిత్తం ఎక్కడి నుంచి వస్తుంది సంకల్పరహితమైన చిత్తమే పర అని అన్నప్పుడు మీరేం చేయాల్సి ఉంటుంది ఆ సంకల్ప ప్రవాహాన్ని దానికి అడ్డుకట్టవేసి ఆ సంకల్పాలనన్నిటినీ కూడా విడిచిపెట్టివేసి అలాగని మళ్ళీ నిద్రపోకుండగా శుద్ధమైన ప్రకాశం రూపంగా మీరు నిలిచి ఉండాలి అంటే అర్థమైనట్టు తెలిసిన చాలా లోతైన నిశ్శబ్దంలో నిలిచి ఉండాలి ముందు బాహ్య నిశ్శబ్దము తర్వాత మానసికమైన నిశ్శబ్దము ఆ నిశ్శబ్దంలో కూడా చాలా లోతుగా లోతైన నిశ్శబ్దంగా నిలిచి ఉండాలి అప్పుడే అది నిర్విషయమ నిర్విషయం చిత్తం అనబడుతుంది ఆ నిర్విషయ చిత్తము అది పూర్ణము పూర్ణం ఇన్ ఇట్ సెన్స్ పూర్ణం మనకి బాహ్య జగత్తులో వీడు పూర్ణుడు అవ్వాలి అంటే పెళ్లి కాలేదనుకోండి పూర్ణుడు కాదు ఒంటే ఒంటెత్తు ఒంటరిగా ఉన్నాడు పూర్ణుడు కాదు భార్య పూర్ణుడవుతాడు పెళ్లి చేసుకుంటాడు అంటే తను పూర్ణుడు కాదు ఇంకొక వ్యక్తి పూర్ణుడవుతాడు సరే పెళ్లి చేసుకున్నాడు సంతానం కలగకపోతే పూర్ణుడు కాదు మళ్ళీ వీడు ఎప్పుడు పూర్ణుడు కాదు సంతానం కలుగుతుంది ఈ సంతానము వీళ్ళు పైకి చదువుకునే పెద్ద మార్కులు వస్తే కానీ మళ్ళీ పూర్ణుడు కాదు వీడు కొడుక్కి ఐఐటి సీటు రాకపోతే పూర్ణుడు కాదు మళ్ళీ అపూర్ణుడుగానే ఉంటాడు వాడు ఆ కొడుకు వాళ్ళ ఐఐటి సీటు సంపాదించి వాడు అమెరికా వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి అక్కడ ఫిలిప్పైన్ గర్లోనో బెల్జియం గర్లోనో పెళ్ళాడతాడు మళ్ళీ వీడు అపూర్ణుడైతుడు అమెరికా విమానం ఎక్కించేపుడు పూర్ణుడే మళ్ళీ వాడు నేను ఎవరినో ప్రేమించారనగానే అపూర్ణుడైతు కాబట్టి వాడు ఓ అమ్మాయిని వేసుకొస్తాడు వేసుకొచ్చి నన్ను కలవడానికి నాకు ఇప్పటికీ గుర్తుంది అంటే ఆ భారతీయ సంస్కారం నాకు గట్టిగా ఉండడం చేత గుర్తు నన్ను కలవడానికి ఓ మనిషి వచ్చాను స్వామీజీ ఫోన్ చేశారు స్వామీజీ నేను నా కుమారుడు నా ఆ కుమారుని భార్య ఆమె అమెరికన్ ఈయన ఇండియన్ను ఈయన కొడుకు ఇండియన్ను మేము ముగ్గురం మిమ్మల్ని చూడడానికి వస్తున్నాము ఆయన భార్య ఆ వేళ కాలేదు వీళ్ళు ముగ్గురే వచ్చారు ఆమె ఎక్కడికో వెళ్ళారు వీళ్ళ మిమ్మల్ని దర్శించడానికి వస్తున్నాము అంటే రమ్మన్నాం నాది చిన్న గది అప్పట్లో చాలా చిన్న గది అక్కడ నేను కూర్చుని ఒక కూర్చీ ఎదుర్కొన్నా ఇంకో కూర్చీ రెండే కూర్చుని మీరు ఒక కూర్చు అక్కడ సరే వీళ్ళు ముగ్గురు వచ్చారు రావడంలో వీళ్ళిద్దరూ దండాలు పెట్టి హడావిల్లో ఉన్నారు ఈ పెద్ద అయినా కొడుకున్నారు వీళ్ళిద్దరూ దండాలు పెట్టడం పూర్తయ్యేపటికి ఆవిడ కుర్చీలో కూర్చుంటారు ఆవిడ ఫీజే వైట్ రూమ్ మంచిగా ఆమె మనవడాం కాదు నథింగ్ రాంగ్ అక్కడ కుర్చీ ఊళ్ళో కూర్చుంది ఆవిడ ఎవడో ఒక కుర్చీలో కూర్చున్నారు ఓ అరగంట సేపు ఈ ప్రసంగం ఆ ప్రసంగం వేదాంతం మరొకటి మరొకటి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇదేమిటి అది అన్యాయ ఆవిడ కూడా అరడల ప్రశ్నలు అడిగింది ఏదో చెప్పాను సో అంతా అయిపోయింది ఆ తర్వాత లేచి వెళ్ళిపోయారు ఈయనను కొడుకు కింద కూర్చున్నారు ఆవిడ పైన కూర్చున్నారు ఆయన పాపం చిన్న కూర్చున్నాడు ఆయన చిన్న కూర్చుకున్నాడు స్వామీజీ ఏమైనా అనుకుంటాడు ఏమన్నా తర్వాత నేనేం ఓదార్చాను నేనేమనుకోనండి పాపం వాళ్ళకి తెలియదు మన ఇండియన్ ఎక్కెట్తోని వాళ్ళు ఎడగరు చాలా రొటీన్గా అలాగే ఉంటాను దాంట్లో వాళ్ళు భయంలో దోషం ఏమి ఉండదు అని నేను వాళ్ళు వచ్చాను కాబట్టి వీడు భార్యను వేసుకొస్తాడు ఇక్కడికి ఇండియాకి హా హలో అంకుల్ హోవార్జీ ఉంటుంది ఆ అమ్మాయి అంటే వచ్చి దండం పెడుతుందేమో అనుకుంటాడు వీడు హలో అంకుల్ హవార్జీ ఉంటుంది కెన్ యూ గెట్ మే కప్ ఆఫ్ కాఫీ అంటుంది కూడా పైగా అంటే వీడు మళ్ళీ అపూర్ణుడు అయిపోతాడు అయ్యో నా ప్రారంభంలో అయిపోయిందేనా అపూర్ణ కొంతమంది మనములు పుట్టలేదు కాబట్టి పూర్ణులుగా మిగిలిపోతాయి సో మనిషికి పూర్ణత్వం అనేది బాహ్య ప్రపంచంలో వీడికి సిద్ధించదు కానీ ఎప్పుడైతే మీరు నిర్విషయం చిత్తం సంకల్పరహితంగా ఆ ఇన్నర్ సైలెన్స్ మౌనం మౌనం అది దాన్ని మౌనం బ్రహ్మ మహర్షి చాలా గొప్పగా వర్ణించారు ఆ మౌనాన్ని ఆంతర మౌనం ద ఇన్నర్ సైలెన్స్ ది డెప్త్ ఆఫ్ దట్ ఇన్నర్ సైలెన్స్ మేము ఉంటే మీకు అపూర్ణత్వము అనుభవానికి రానే మీరు పూర్ణ స్వరూపంగా ఉండిపోతారు తర్వాత ఆ స్వరూపంలో ఉన్నప్పుడు కాలము అనుభవానికి రాదు కాబట్టి నేను పుట్టాను నేను గిట్టుతాను అనేటువంటి ప్యాస్ట్ అండ్ ఫ్యూచర్ అనుభవానికి రాదు తర్వాత దేశం అనుభవానికి రాదు దేశానుభవం బంధిస్తుంది నేను నా ఇంట్లో ఉన్నాను రిలాక్స్డ్గా ఉంటాడు రైల్వే ప్లాట్ఫామ్ మీద ఉన్నాను టెన్షన్గా ఉంటాడు దేశము యొక్క భేదాన్ని బట్టి వాళ్ళు సుఖ దుఃఖాలు అనుభవానికి వస్తాయి మనస్సుతోటి తాదాత్మ్యాన్ని చెంది ఉన్న స్థితిలో కానీ ఎప్పుడైతే నిర్విషయం చిత్తంగా ఉంటాడో దేశ భేదము కూడా అనుభవానికి ఉండదు దేశమునకు అతీతమైన కాలమునకు అతీతమైన అపూర్ణత్వము యొక్క ఛాయ కూడా లేనటువంటి అపూర్ణ చైతన్య స్వరూపుడుగా అసంగుడుగా మిగిలి ఉంటాడు అసంగం కీర్తితం భాష్యము సర్వం గ్రాహ్య గ్రాహకవత్ చిత్తస్పందితమేవా ద్వయం సో ఈ ద్వైతమంతా కూడా గ్రాహ్య గ్రాహక రూపంగా ఉండే ద్వయం అంటే ద్వైతమంతా కూడా చిత్తము యొక్క స్పందనయే చిత్త యొక్క స్పందన తప్ప వేరే ఏమీ లేదు చిత్తం పరమార్థత ఆత్మవ చిత్తం కూడా ఇప్పుడు కూడా చిత్తమునందు నామరూపాలన్నిటి ఎందులాగే ఒక కల్పితాంశం ఉంటుంది ఒక సత్యాంశం ఉంటుంది ఇప్పుడు అయం సర్ప అన్నారు సర్పజ్ఞానం సర్పజ్ఞానం కలిగింది కదా ఆ సర్పజ్ఞానంలో కల్పితాంశం ఉంటుంది సత్యాంశం ఉంటుంది కల్పితాంశం ఏమిటి సర్పం సత్యాంశము అయం అయం సత్యాంశం అక్కడ ఏదో ఉన్నట్టుగా చూశాడు అది కరెక్టే అది సత్యం కల్పితాంశం సర్పం కానీ వీడికి ఇది ఇది సత్యము ఇది కల్పితము అని అలా అలా తెలియదు ఆ రెండు కలగాపురకం అయిపోతాయి వివేకం తెలియదు వివేకాగ్రహ నిబంధన అని వర్ణించారు అయం అయం సత్యము సర్పహా కల్పితము అని వీడికి తెలుస్తుందా తెలిస్తే దాన్ని భ్రమను ఎందుకంటారు కాబట్టి ఆ వివేకం ఉండదు కనుక అయం సర్పహ అని వాడు భ్రమలో ప్రతి భ్రమ ఎందు సత్యం ఉంటుంది మిథ్యం ఉంటుంది మీరు మిథ్యాంశాన్ని తీసేస్తే సత్యమే ఉంది ఇప్పుడు వీళ్ళు నెక్లెస్ ఆభరణమని అది పెట్టుకుంటే ఏదో ఒక శోభని అని కొనుక్కుంటారు కొనుక్కుని ఏదో పాపం స్త్రీలు పెట్టుకుంటారు తప్పేం యోగ సంప్రదాయంగా వస్తూ ఉంటుంది కొంత వ్యామోహం కూడా దానికి తోడు ఉంటుంది దాని ఇది మిస్ అన్ఫార్చునేట్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈజ్ కొంత వ్యామోహం కూడా తోడు ఆ వ్యామోహం లేకపోతే తప్పేం కాదు సో నెక్లెస్ కొను పెట్టుకుంటారు కొనుక్కున్నప్పుడు ఆ నామరూపాషమే బలంగా భాషిస్తూ అయితే డబ్బు సెలెక్ట్ చేసేప్పుడు మెడలో పెట్టుకుని అద్దంలో చూసుకుని సెలెక్ట్ చేసుకుంటారు నామరూప యాస్పెక్ట్ డబ్బిచ్చే ముందు అది ఏ క్యారెక్ట్ అని అడుగుతారు ఏ క్యారెక్ట్ అయితే నీకెందుకు నీకు కావాల్సిన నామరూపాలు కదా ఉన్నాయి కదా అంటే నామరూపాలే కాదండి దాంట్లో బంగారం కూడా ఉండాలి కదా ట్వంటీ ఫోర్ క్యారెట్ అయితేనే కొనుక్కుంటారు సో కాబట్టి దాని ఎందు సత్యాంశము రెండు కూడా ఉంటాయి ఇప్పుడు పార్టీకో దేనికో వెళ్ళేప్పుడు కల్పితాంశములకే ప్రాధాన్యం ఎక్కువ డబ్బు తక్కువైందనుకోండి డబ్బు తక్కువైతే తాకట్టు పెట్టడం మనపురంలో తాకట్టు పెట్టొచ్చిన పెద్ద పెద్ద బోర్డు ఉండే అక్కడ బంగారం ఉండగా నీకు చింత చేయేలా అంటూ వాడు పెద్ద పెద్ద వాడు అక్కడ ఏమంటున్నాడంటే చెవి రింగు చూపించి చెవిరింగు ఉండగా నీకు చింతయ్యేలా అంటలేదు వాడు బంగారం ఉండగా నీకు చింత చేయాలా అలా ఏం అనాలి చెవిరింగు ఉండగా నీకు చింత చేయేలా అనొచ్చుగా అంటే వాడు అలా రచుగా వాడికి తెలియకుండానే వాడు తత్వాన్ని తెలుసుకున్నాడు వాడు దాన్ని బంగారం అని అంటాడు చెవిరింగ్ అన్నాడు చెవిరింగు చూపిస్తాడు బంగారం అంటాడు అంటే ఏం చేశాడు చెవిరింగు చూపించి ఆ చెవి రింగు అనే నామరూపాలను మైనస్ చేసేసాడు చేసేసి బంగారం దగ్గరికి వెళ్ళిపోయాడు అదే రకంగా కాబట్టి చెవిరింగులో ఉండే మిథ్యాంశము ఆభరణము దాంట్లో ఉండే సత్యాంశము బంగారం ఇప్పుడు ఘట జ్ఞానం ఉన్నది ఘట జ్ఞానంలో సత్యాంశము మిథ్యాంశము ఉన్నాయి ఏమిటి ఘటనామరూపములు మిథ్య జ్ఞానము అన్నది అది సత్యం ఘట జ్ఞానం ఘటము ఉన్నది ఘటము తెలుస్తోంది ఘటము నామము ఘటము రూపము దీంట్లో ఘటము నామము ఘటము రూపము మిథ్య ఉన్నది తెలుస్తోంది సత్యత అది సత్యం కాబట్టి మీరు మిథ్యని తీసుకుని దాని నుంచి మైనస్ నామరూపం చేస్తే మీరు సత్యాన్ని పట్టుకుంటారు అంటే అంతకంటే ఇంత వేరే దీనికి చిన్నయానందజీ ఒక కథ చెప్పేవారు ఆ కథ మరి ఆయన ఎంత ఇంప్రెస్ చేసి ఇట్లా చెప్పేవారో నేను అడగను ఆయన నేను టీవీలో చూశాను మరి ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందో నాకు తెలియదు కానీ ఆయన మాత్రం పది నిమిషాలు చెప్పేవారు అది ఎలాగంటే హిమాచల్ ప్రదేశ్లో ఒక ఆయన ఉన్నాడు అంటే హిమూత్ పర్వతాల మధ్యలో ఉన్నాడు ల్యాండ్ లార్క్డ్ స్టేట్ ఆయన కొడుకు బాంబేలో ఉద్యోగం వాడు బాంబే అంటే ఆ రోజుల్లో చాలా గొప్ప ఇప్పటికీ గొప్ప బాంబే సో అరే నాకెప్పుడు బాంబే చూపించరా అని కోరిక కలిగింది సరే డెహ్రాడూన్ బాంబే ఎక్స్ప్రెస్ ఎక్కాడు ఎక్కించారు ఇచ్చే వచ్చాడు కొడుకు రిసీవ్ చేసుకున్నాడు అరే ఇంటికి ఇంకా టైం ఉంది తెల్లారేపడికి వచ్చింది పొద్దున్న ఇంటికి వెళ్ళడానికి టైం ఉంది కంగారు లేదు నాకు సముద్రం చూపించరా అని వెళ్ళాడు అంటే వీడు ఆయన చెన్నది చాలా విస్తారంగా చెప్పేవారు సో నేను ఏదో దాన్ని చెప్పేస్తున్నాను వెంటనే ట్యాక్సీలో కూర్చోబెట్టి బీచ్కి చౌపట్టి తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి నాన్నగారు ఇదే సముద్రం అని సముద్రం చూపించాడు వీడి దగ్గరికి వెళ్ళి ఇది సముద్రం ఏమిట్రా ఏదో పని హై అని అంటాడు అది కదా ఇది నీరిది ఇది మన హిమాచల్ ప్రదేశ్ లోనూ ఉంది నాకు సముద్రం చూపించు నువ్వు నీరు చూపిస్తావేమిటి అని అంటాడు అంటే అప్పుడు కాదండి నాన్నగారు ఇది నీరే అది నీరే ఇదే నీరే ఇకొచ్చి ఆ నీరుకి ఆ పరిస్థితిలో చెరువు సరస్సు ఇత్యాది నామాలు ఉంటాయి ఈ నీరుకి ఈ రూపంలో ఉన్నప్పుడు సముద్రం నామం ఉంటుంది అని నామరూపాలని కొత్తగా ఆయన బుద్ధిలో ప్రవేశపెట్టాలి అప్పటి వరకు సముద్ర జ్ఞానం కలగదు నీరు జ్ఞానం కలిగిపోయింది సముద్ర జ్ఞానం కలగలేదంటే అని ఆయన కథ కింద చెప్పినారు కాబట్టి నామరూపములను అవి నామరూపములు ఎలాగంటే సముద్రంలో తరంగాలు పుట్టినట్టుగాను మళ్ళీ విట్టినట్టుగానే నామరూపాలు అలా చిత్త స్పందన రూపంగా పుడుతూ ఉంటాయి గిట్టుతూ ఉంటాయి సో వాస్తవంలో నామరూపములను మీరు తరంగములను నీటి నుండి విడదీయలేరో నామరూపములను తత్వం నుంచి మీరు విడదీయలేరు ఆభరణ నామరూపాలని బంగారం నుంచి విడదీయలేరు బంగారంలో కలిసిమెలిసే ఉంటాయి తప్ప విడదీసి ఇదిగో ఇది బంగారము ఇదేమో ఆభరణము అని చూపించడానికి అవకాశం ఉండదు కాబట్టి ఇప్పుడు దీన్ని బట్టి ఏమొస్తుందో తెలుసు అండి ఘటము ఉన్నది అన్నారనుకోండి ఘటము నామరూపం ఆ అఖండ సత్త నుంచి ఘటమనే నామరూపాన్ని మీరు విడదీయలేరు పటము ఉన్నది అన్నప్పుడు పటము నామరూపం మళ్ళీ అఖండ సత్త ఎందు ఉంటుంది ఇట్ ఇస్ అఖండ సత్త ఇది ఎలాగంటే ఇది ఇది తరంగము అది తరంగము అది తరంగము అది తరంగము అని మీరు నాలుగు తరంగాలను చూపిస్తే నాలుగు తరంగాలు కూడా నీటి అందే ఫిక్స్ అయి ఉంటాయి నీటిని విడిచి ఏనాడు ఉండలేదు అదేవిధంగా ఘటపటాది నామరూపములు కూడా ఆ సత్తను విడిచి ఏనాడు ఉండలేదు అంచేతనే ఘటహాస్తి పటహాస్తి అన్నప్పుడు అది కేవలము అఖండ సత్తని పర్టికులరైజేషనే తప్ప అఖండ సత్తకి ఒక పరిచ్ఛేదాన్ని కల్పించి మీరు ఒక నామాన్ని పెట్టుకోవడమే తప్ప వాస్తవంలో నామరూపములన్నీ కూడా ఆ అఖండ సత్త ఉన్నాయి ఇద అరాయివ రథనాభం అని అలా వర్ణిస్తారు కూడా కాబట్టి మీరు నామరూప మిథ్యని పట్టుకుని మిక్షలో ఉండే మిథ్యాంశాన్ని వివేకంతో తిరస్కరిస్తే మీకు బుగిలి సత్యమే కాబట్టి చిత్తాన్ని మీరు నిందించక్కర్లా చిత్తాన్ని తిత్తుకుంటూ కూర్చోక్కర్లా చిత్తము నాకు వశము కావటం లేదు అని కంప్లైంట్ చేసుకుంటే అసలు సమస్య పరిష్కారం కాదు మీరు చేయాల్సిందల్లా చిత్తములో ఉండే నామరూపాంశాన్ని తిరస్కరించటము దానికే దృఢమైన వైరాగ్యం కావాలి లేకపోతే నామరూపంలో ఎందు ఉండే ఆసక్తి ఉంటుంది రాగము ఆ ఆసక్తి కారణంగానే వీడు నామరూపాలని తిరస్కరించలేకపోతూ ఉంటాడు తర్వాత వీటి ఇంకోటి ఈ నామరూపముల మధ్యన ఒకదానికి మరొకదానికి క్లాష్ ఉంటుంది ఘర్షణ ఉంటుంది ఇప్పుడు ఈ టేబుల్ ఉందనుకోండి మీరు ఘటం పెడితే అక్కడ పటం పెట్టడానికి అవకాశం ఉండదు పటం పెడితే ఘటం పెట్టడానికి అవకాశం ఉండదు నామరూపాల మధ్యన ఘర్షణ ఉండదు ఇప్పుడు పత్తుల బంగారం ఉందనుకోండి మీరేమో నెక్లెస్ చేయించుకుంటే కంకణం చేయించుకుంటే అవకాశం లేదు కంకణం చేయించుకుంటే నెక్స్ నెక్లెస్ చేయించుకునే అవకాశం లేదు కాబట్టి కంకణానికి నెక్లెస్కి విరోధం వస్తుంది ఇప్పుడు నేను ఏం చేయించుకోవాలబ్బా ఒకసారి కంకణం అనిపిస్తుంది ఇంకోసారి నెక్లెస్ అనిపిస్తుంది కంకణం మంచిదా నెక్లెస్ మంచిదా అని వీడి కంకణానికి నెక్లెస్కి విరోధాన్ని సృష్టించుకుంటాడు కానీ బంగారం ఏ విరోధము ఉండదు కాబట్టి నాన్న మధ్యన క్లాష్ ఉంటుంది తప్ప తత్వంలో క్లాష్ ఉండదు తత్వంలో ద్వితీయమే ఉండదు అద్వితీయంగా ఉంటుంది కాబట్టి ఘర్షణకి కూడా తత్వంలో అవకాశం ఉండదు అంచేతనే తత్వస్వరూపుడుగా ఉన్నప్పుడు సైలెన్స్ అండ్ పీస్ శాంతి నిశ్శబ్దము సామ్రాజ్యం ఎదుగుతాయి ఎందుకని అక్కడ ఘర్షణకు అవకాశమే ఉండదు కాబట్టి చిత్తం నిర్విషయం అసంగం అదే పరబ్రహ్మ ్రాహ్య గ్రాహకవచ్చి స్పందితమేవయం చిత్తం పరమాత్మ కాబట్టి చిత్తం ఇంత కథగా ఎందుకు చెప్పాలంటే తరంగము పరమాథముగా ఏమిటి మీరే ఆభరణము పరమార్థముగా ఏమిటి బంగారమే చిత్తము పరమాథముగా ఏమిటి ఆత్మయే పరమాత్మయే ఇది నిర్విషయ తేనా నిర్విషయత్వేనా నిత్యం అసంగం కీర్తితం ఏమంటే చిత్తము సవిషయంగా ఉన్నప్పుడు ద్వంద్వరూపంగా ఉంటుంది సుఖం దుఃఖం ద్వంద్వాలన్నీ ఉంటాయి పుట్టుక మరణము అనే కూడా ఉంటుంది సవిషయంగా ఉన్నప్పుడు అదే చిత్తము నిర్విషయమైపోతే ఆ నిర్విషయత్వము కారణం చేత తేనా తేన నిత్యం కీర్తితం తేనా అంటే ఏమిటో తెలిసిన నిర్విషయత్వేన ఎందుకని చిత్తం నిర్విషయం నిత్యం అన్నప్పుడు నిర్విషయం తేన అసంగం కీర్తితం తేనా అంటే నిర్విషయత్వేన ఆ నిర్విషయము లక్షణం చేతనే చిత్తము అసంగమని కీర్తింపబడుతుంది నిత్యం కీర్తితం కాబట్టి చిత్తము నిర్విషయమై నిత్యము అసంగము అయిపోతుంది వాస్తవంలో చిత్తము యొక్క స్పందన ఉన్నప్పుడే నేను ఈ నా దేహము ఈ జగత్తు అనేది ఉంటాయి చిత్తము య స్పందన లేకుంటే అహంకారము దేహము జగత్తు గురువు ఉండవు కాబట్టి మీరు జగత్ అని ఏదైతే అంటున్నారో అది చిత్త స్పందన నుండి పుట్టింది కావండి తర్వాత మీరు జగత్ ఒక ఆబ్జెక్టివ్ వరల్డ్ అని మీరు అనుకోద్దు మీ చిత్తము స్పందన నుండి పుట్టినదే కనుక జగత్ ఈజ్ జస్ట్ సబ్జెక్టివ్ అది మీ మనస్సు చేత నిర్మించబడినదే తప్ప అంచేతనే ఏ ఇద్దరి జగత్తు సమానంగా ఉండదు ఎవరి జగత్తు వాళ్ళది నా జగత్తు నాది మీ జగత్తుని ఇప్పుడు ఓ మహాత్ముడు నాతో అన్నాడు సాధువుల ప్రపంచం అని ఆ ప్రపంచం సాధువులకే తెలుస్తుంది గృహస్థులకు తెలియదు ఆ ప్రపంచం వాళ్ళు గృహస్థులుగా ఉంటూ ఆ ప్రపంచాన్ని వాళ్ళు తెలుసుకోండి సాధువుల్లో కలిసిపోతేనే వాడికి ఆ ప్రపంచం తెలుస్తుంది అదొక విదూరమైన ప్రపంచం అది సాధువుల్లో కలిస్తేనే తెలుస్తుంది జాతికి తెలియదు అని ఒక మహాత్ము నాకు చెప్పాడు బాగానే ఉంది కరెక్ట్గానే చెప్పాడు అర్థం కాబట్టి ఇప్పుడు ఈ ప్రపంచము సాధువుల ప్రపంచము గృహస్థుల ప్రపంచము అంటే మీకు ఆబ్జెక్టివ్ వరల్డ్గా అనిపిస్తుందా సబ్జెక్టివ్ వరల్డ్ అనిపిస్తుందా దిస్ సబ్జెక్టివ్ వరల్డ్ దాంట్లో ఆబ్జెక్టివ్ వరల్డ్ అనేది ఏమీ లేదు తర్వాత జగత్ అని మీరు ఏదైతే అన్నారో ఈ జగత్తు ఇట్ ఈజ్ ఇన్క్లోజ్డ్ ఇన్ యువర్ మైండ్ ఆ మైండ్ లోపలే ఉంటుంది ఇది ఎలాగంటే ఇప్పుడు సినిమా చూస్తున్నారనుకోండి సినిమాలో నాయకులు నాయక సుఖము దుఃఖము కరుణరసము శృంగార రసము ప్రతి నాయకుడు మొత్తం పెద్ద కథ ఆ కథలో అనేక ద్వంద్వాలు ఉంటాయి అనేక ఘట్టాలు ఉంటాయి దాంట్లో ప్రపంచాన్ని చూపిస్తారు వీళ్ళు విమాన వెళ్తారు అదంతా ఉంటుంది కానీ చిత్రం ఏంటంటే అదంతా కూడా ఆ సెవెంటీ ఫైవ్ ఎంఎమ్లోనే ఉంటుంది ఆ సెవెంటీ ఫైవ్ ఆ తెరకి ఒక అంగుళం అటు వెళ్తే ఏమీ ఉండదు అదేవిధంగా ఈ ప్రపంచమైతే ఏదైతే అనుకుంటున్నామో అదంతా కూడా మన మైండ్లోనే ఇంక్లోజ్ అయి ఉంటుంది మైండ్ లోపలే కంటైన్ అయి ఉంటుంది మైండ్ బయట ఏమీ లేదు తర్వాత మీరు సినిమా నామరూపాత్మకంగా చూస్తున్నంతసేపు అది భిన్న భిన్నంగా ఉంటుంది ఇవో వీడు నాయకుడు ఇవి నాయక వాడు పురుషుడు ఈమె స్త్రీ వీడు వీడు విలన్ వాడు దుష్టుడు వీడు దుష్టుడు వీడు మంచివాడు అంటో అలా ముక్కల ముక్కల కింద ఉంటుంది తప్ప ఫ్రాగ్మెంటరీగా ఉంటుంది తప్ప అక్కడ యూనిటరీ ఏమీ ఉండదు యూనిట్లే ఎలా కుదురుతుందండి నాయకుడు ప్రతి నాయకుడు ఒకడే అంటే ఇంకా సినిమా ఏముంది అక్కడ అందరూ ఆత్మస్వరూపులు అంటే సినిమా ఉండదు అక్కడ కాబట్టి అది ఫ్రాగ్మెంటరీగానే ఉంటుంది తర్వాత ఈ సినిమా అనేది కాబట్టి అదేవిధంగా మన మనస్సులో మనం చూసేటువంటి జగత్తంతా కూడా వీళ్ళు వాళ్ళు పరాయి మిత్రులు శత్రువు అంటూ ముక్కలు ముక్కలుగా ఉంటుంది తప్ప దాంట్లో ఏకత్వానికి తావులేదు తర్వాత మనం చూసే జగత్తు సినిమాలో జగత్తులోలాగా అది కాల పరిచ్ఛిన్నమై ఉంటుంది తప్ప దాని ముందు నిత్యత్వానికి తావేలేదు తర్వాత ఈ జగత్తని మీరు ఏదైతే అంటున్నారో అది ఈ వీడి చేత కల్పించబడిన జగత్తు నేను ఎందుకంటే ఐపీఎల్ దృష్టాంతం చెప్పాను ఓ టీం కొనుక్కుంటాడు వాడికి ప్రపంచం నిర్మాణం అవుతుంది ఆ ప్రపంచం వాడిద్ది తప్ప ఇంకా ఆ ప్రపంచంలో ఎవరికీ సంబంధం లేదు వెరీ రియల్ వాడి బ్రదర్కే సంబంధం ఉండదు ఆ ప్రపంచంలో భార్యకి ఇంట్రెస్ట్ లేదనుకోండి ఆవిడికి సంబంధం ఉండదు ఇంకా భార్యకి ఇంట్రెస్ట్ ఉండి భర్తకి ఇంట్రెస్ట్ లేదనుకోండి ఆవిడికే ఉంటుంది ఆ ప్రపంచం వీడికి ఉండనే ఉండదు వీడి ఇంకో ప్రపంచంలో పడి ఉంటాడు కాబట్టి ఇట్ ఈస్ వెరీ పర్సనల్ అండ్ దెన్ వెరీ టెంపరీ అండ్ ఆల్సో ఈ ప్రపంచమని మీరు ఏదైతే అంటున్నారో అది మీ స్మృతి నుండి పుట్టి స్మృతిపై ఆధారపడి ఉంటుంది మీ స్మృతి లేదనుకోండి అది ఉండదు మీ ప్రపంచంలో ఇప్పుడు చిన్నప్పుడు మీకు ప్రపంచం ఉండేది మీ మిత్రులు వాళ్ళందరూ ఉండేవారు శత్రువులు ఉండేవారు వాళ్ళందరూ ఉన్నారా ఇప్పుడు ప్రపంచంలో లేరు ఎందుకని మీరు మర్చిపోయారంతే మీరు ఏది మరిచిపోతే అది అంతరించి పోతుంది అది ఆ ప్రపంచంలో ఉండనే ఉండదు ఆ ప్రపంచంలో ఏది ఉంటే అదంతా కూడా మీ యొక్క స్మృతి మీద ఆధారపడి ఉంటుంది అంతే ప్రపంచం అంటే చిత్తం సవిషయం ప్రపంచం చిత్తం నిర్విషయం పరమాత్మ ఓం పూర్ణ